అరేవే ఇది పూర్వపక్షం కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మే అనేది ఉపాసనయ్యే సుతరాము ఉపాసనయే తప్ప అది జ్ఞానమైతే కాదు అంటే అర్థమైతే తెలుసుకున్న దాని సిగ్నిఫికెన్స్ ఏమిటంటే అద్వైతం ఏమీ ఉండదు జీవుడు జీవుడే దేవుడే దీని సిద్ధాంతం అయమాత్మ బ్రహ్మా అద్వైతానికే అసలు పెట్టినట్టున్నావే నువ్వు అలా ఎలా శృతి ఎవరిని చెప్తోంది నువ్వు కర్మనే ఉపాసన ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు శృతి నుంచే పట్టుకొచ్చావు కదా ఆ శృతి అవని చెప్తోంది అయమాత్మ బ్రహ్మ అని చెప్తుంది ఈ ఆత్మ ఇది వాడు బ్రహ్మను అంగీకరిస్తాడు బ్రహ్మను అంగీకరిస్తాడు శృతి రోక్తమైన బ్రహ్మను అంగీకరిస్తాడు కానీ ఆ బ్రహ్మతో ఆత్మకి ఐక్యాన్ని మాత్రం అంగీకరిస్తాడు అక్కడే తేడా ఎందుకు వచ్చి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మను ఇంగీకరిస్తాడు ఆ బ్రహ్మకి నామరూపాలని పెడతాడు ఆ బ్రహ్మకు రూపాన్ని ఓ నామాన్ని పెడతాడు నామం అంటే పేరు రూపాన్ని పెడతాడు చతుర్భుజ అంట సో చతుర్భుజ అన్న మహాత్ములు అనేక రకాలుగా వర్ణించారు భుజం అంటే చేతులనే కాదు భుజం అంటే ఎముకలు చేతులు వేళ్ళు అదేనా భుజం అంటే భుజ అంటే పాలన పాలర్థం భుజ పాలన అభ్యవహార యోగం అంటే పాలిని గారి ధాతుపాఠం అభ్యవహారం అంటే భోజనం సరే ఇక్కడ భోజనం కాదనుకోండి భోజనం అనే మాట బుద్ధి వచ్చింది కాబట్టి భోజనం అయితే కాదు భోజనం కాదంటే ఇంకేమీ బుద్ధికి పాలన రక్షించుతా అనేది చతుర్భుజ అంటే నాలుగింటిని రక్షించకూడదని అర్థం అదేగా నాలుగు షోల్డర్స్ నాలుగు షోల్డర్ బ్లేడ్స్ నాలుగు చేతులు నాలుగైదుల ఇరవై వేళ్లు ఏమండి అలా ఉంటుందా ఐస నాలుగు మో చేతులు అలా కాదు అని అలాగే చెప్పారు ఈ చతుర్భుజత్వాల్నే అనేక రకాలుగా వ్యాఖ్యాలు అందిస్తారు ఆయన మహేషానందగిరి పేరు పేరు ఉంటారు మీరు చాలా గొప్ప మహాత్ముడు ఆయన ఏమన్నారంటే ఆత్మ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానిక ఫరత అనే నాలుగు రకాల భక్తులు ఉన్నారు ఆ నాలుగు రకాల భక్తుల్ని పాలించేవాడు చతుర్భుజలు ఈ నాలుగు రకాల భక్తుల ప్రస్తావన నాలుగులోనూ ఆ ఏడో అధ్యాయంలోనూ వచ్చింది చతుర్భుజ అనే మాట మొట్టమొదటి దాకా పదకొండో అధ్యాయంలో వచ్చింది కాబట్టి అది చతుర్భుజ అంటారు అని ఆయన దాన్ని అలా నిర్వహించారు విద్వాంసులు చెప్పారు కాబట్టి అది మొత్తం మీద జ్ఞానం అనేది లేదు ఉన్నా దాంట్లో పురుషార్థం లేదు నేను మొదటిసారి ఉంటున్నానేమో నేను అడగను బ్రహ్మసూత్రాలు చతుసూత్రుల్లో ఇదే కాఫీ ఆయన కుమారుల భట్టు ఎంత ఫెరిటికల్ మ్యాన్ ఉంటాతను అతను ఏమంటాడంటే అమ్నాయా అమ్నాయా అన్నాయస్య క్రియార్థత్వం అనర్థక్య మతదర్థానండి అది ఒక పెద్ద సూత్రం అది సిద్ధాంత సూత్రం అంటే ది బేసిక్ ప్రమిస్ట్ అఫ్ ఎంటైర్ కర్మ మీమాంస అమ్నాయం అంటే వేదం వేదం ఎందుకు వచ్చింది అర్థానికి ప్రయోజనం వేదం ఎందుకు వచ్చింది కర్మ చెప్పడం కోసం వచ్చింది అమ్నాయం క్రియా కర్మ కాకుండా మరేదైనా చెప్పినట్లయితే మతదర్థ ఆనర్థక్యం అతదర్థంటే కర్మ కర్మని చెప్పని వాటికి ఆనర్థక్యం వచ్చేస్తుంది అంటే అవి ఎందుకు పనికిరాని అయిపోతాయి అనే బేసిక్ ప్రవేశపెట్టుకున్నాడు అలా పెట్టుకుని ఆ అతదర్ క్రియార్థములు కాని వచనములను అంటే క్రియలు చెప్పని వచనంలో ఏవైతే ఉంటాయో వాటిని పికప్ చేసి వాటికి ఏదో ఒక వ్యవస్థను చేసే ప్రయత్నం చేస్తాడు అక్కడి నుంచి వచ్చింది అర్థవాద విధీనా నుంచుత్యర్థత్వే విధీనా స్ట్యు అనే తర్వాత సూత్రాలు ఉంటాయి సో ఆ విధంగా కర్మ తత్పరికలు ఏమీ లేదు ఉపాసనని ఇతర పెట్టాడు కర్మ అంటే బాహ్యమే ఇంకా మీరు కర్మవాదులు ఎలా ఉంటారంటే ఆంతరం గురించి అసలు వాళ్ళేం మాట్లాడదు నేను అర్థకరణం శుద్ధంగా ఉండాలి మనస్సేకాగ్రంగా ఉండాలి నీకు దయ ఉండాలి కరుణ ఉండాలి ప్రేమ ఇదేమీ అసలు దే ఆర్ నాట్ రెల్లెంట్ అవన్నీ అసలు దే ఆర్ నాట్ కన్సిడరేషన్ ఆ పువ్వులు ఇట్టి జటువాలి చేయి అడగలేక ఉండాలి ఉండాలి నామం ఇలా గుండ్రంగా ఉండాలి నిదారుగా ఉండాలి ఆ పైన పసుపు అక్కడ పెట్టాలి ఆ పెట్టేప్పుడు గుండ్రంగా పెట్టాలి కోలగా పెట్టకూడదు పసుపు ముద్ద పెట్టాక చందననం వేయాలి తప్ప చందననం వేసాక పసుపు ముద్ద పెట్టకూడదు వీళ్ళ మోహమేట్సంత ఎంత తతంగా చేసేస్తారంటే వెళ్ళి ఏ కృషిలో రోజు ఎట్లు దూకి జగ ఈ జీవితాలు అర్థం చేసుకున్నామనే ప్రశ్నేస్ చెట్లాగా తయారు చేసి పెడతాడు ఇప్పటికీ తిరుపతిలో ముందు శాత్రుమురయ చేసి తర్వాత తిరుమంజనమా లేదా తిరుమంజనం ముందు చేసి తర్వాత శాత్రుమురయ్యా అంటూ ఇప్పటికీ వాళ్ళు కొట్టేస్తుంటారు ఆ పాయింట్ మీద బాహ్యము పోలేదో ఉంటుందా దాని సందర్భాలు కాబులిసెన్స్ ప్రకారం చేయండిరా అంటే అబ్బాయి అలా ఉంది వాడికి ఆంతరం అంటూ ఉండదు అంత బాహ్యమే ఉండదు ఆంతరం ఏం లేదు లోపలంతా ఖాళీ అంత బాహ్యమే అప్పుడు ప్రభాకర్ విష్ణుడు ఉపాసనని పెట్టి ఆ అంతరాన్ని పూర్తిగా డిస్మిస్ చేసేయడంరా అని ఉపాసనని పెట్టాడు అయితే ఆయన జ్ఞానాన్ని పట్టుకోలేదు ఇక్కడ శంకరుడు జ్ఞానం మీకు మొత్తం నేను ఒక బర్డ్ సైడ్ కింద ఫిలసాఫికల్ విషందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఐ హోప్ యూ ప్రిషి కాబట్టి జ్ఞానము లేదని నువ్వు అనడం సరికాదు ఎందుకంటే ఈ వాక్యాలు శృతి చెప్పి వాక్యాలు చూడు వీళ్ళందరూ శృతిని స్వీకరిస్తారు అందుకోసం వాళ్ళకి శృతితో బోధించట అయం ఆత్మా బ్రహ్మ అని ఈ ఆత్మ ఈ ఆత్మ అంటే ఆత్మ అంటే ఏమిటో తెలుస్తున్నా అండి ఒక మనిషి ఉంటాడు కదా ఏదో నువ్వు నిలబడ్డవా ఉన్నాను ఆ ఎవరు ఉన్నారు నేను ఉన్నాను ఆ నేనంటే ఏమిటో చూసుకో లోపలికి వెళ్ళి చూసుకో బాహ్యమైన కవర్ల గురించి పెట్టుకోకు బాహ్యమైన కవర్స్ ఉంటాయి సో ఉంటాయి బాహ్యంగా మనం వెళ్ళేప్పుడు వీధిలోకి వెళ్ళేప్పుడు చొక్కా వేసుకుని వెళ్తాం చొక్కా లేకుండా వీధిలోకి వెళ్ళాం కదా చొక్కా తండ్రి వేసుకుని వీధిలోకి పోతాం అలాగే భార్య దగ్గరికి వెళ్ళేప్పుడు చొక్కా వేసుకుని భార్య దగ్గరికి వెళ్తారు చొక్కా అంటే మానసికమైన చొక్కా ఆవిరి దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం కాసస్గా వెళ్తాడు అలాగే తండ్రి దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం హాస్టిలిటీ తోటి వెళ్తారు ఏదో కొంచెం కొడుకు దగ్గరికి వెళ్లేప్పుడు కొంచెం అన్సర్టంటీ సమ్ అటాచ్మెంట్ సమ కంప్లైంట్ తోటి వెళ్తాడు అలా ప్రతి సందర్భంలోనూ చుక్కాహోట వేస్తూ ఉంటాడు బాసు దగ్గరికి వెళ్లేప్పుడు లేని వినయాన్ని పెట్టుకుని ముఖానికి పులుపుకుని వెళ్తాడు ఏదో కొంత వ్యవహారం చేస్తూ ఉంటాడు ఇవి ఇవన్నీ చేత వాడు హోళ్ళు ఉంటాడు ఇలా ఎరగడు పాపవాడు అందరి ముందు ఇలాగ దద్దమ్మలా ఉంటాడు వాడు ఈ సమాజంలో వాడింటికి పనికిరాని వాడింటిలో ఉండిపోతాడు అమాయకుడిని వాడిని పక్కన పెట్టేస్తాడు వాటి వల్ల ఏమి ఎవరికి ఉంటానం ఉండదు వారు ఎదో ఈ తెలివితేటలన్నీ ఉండాలి ఏ ఎండకి ఆ గుడుగు పట్టే ఉండాలి అవన్నీ కాదురాబాబు అవన్నీ పక్కన పెట్టు ప్రస్తుతానికి అవన్నీ పక్కన పెట్టరు ఈ టాపిక్ ఇది సంసారం కాదు ఇది నీ లోపల స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం వచ్చిన టాపిక్ అవన్నీ డిస్మిస్ చేయగలవాళ్ళు అదే నేను చేయలేను నా అయితే నీకు వేదాంతం నీకు పంచు నువ్వు ఏదైనా పూజ విధంగా చేస్తావు నేను చేస్తాను ఐఎమ్ డిస్మిస్సింగ్ ఆల్ ఆఫ్ దాట్ అప్పుడు యూ అరైవెట్ వాట్ ఈస్ కాడ్ ఆత్మ ఐఎం ఆత్మ అంటే యూ షుడ్ హ్యావ్ ఆల్రెడీ డిస్మిస్ ఎవ్రీ సింగిల్ డిస్క్రిప్షన్ అప్పుడు ఎరవై ఎరవై ఉంటారు ఐఎం ఆత్మ అదిగో ఆత్మేరా బ్రహ్మంటే బ్రహ్మండే అక్కడ ఎక్కడ ఉందనుకున్నా ఈ ఆత్మయే బ్రహ్మాని శృతి చెప్తాం అది ఉపాసన కాదు తెలుసుకోలేదు నా జ్ఞానం సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మా చూడు బ్రహ్మండే ఒకటే చెప్తాం భూమి మీకు అని మొదలుపెట్టింది శృతి ఎదుర్కొన్నా ప్రత్యక్షం స్వర్గాదులు పరోక్షం ఎవరో ఉంటాయి స్వర్గమే కానక వైది గురి స్వర్గం పరోక్షం అంటే వారికి వెళ్తే తెలుసుకుంది ఇప్పుడు మనకి పరోక్షం అంటే స్వర్గమే కానక్కల్లా ఇప్పుడు మీరు జపాన్ వెళ్ళారా వెళ్ళలేదు జపాన్ పరోక్షమే జపాన్ గురించి పేపర్లు దొంగతూ ఉంటారు పరోక్షం అంటే దాని గురించి తెలుసు ఉండాలి తెలివి పరోక్షం కూడా కేటగరైజ్ చేయడానికి మీరు ఉండదు కానీ దాన్ని మీరు ఎప్పుడు చూడలేదు కానీ దాని గురించి విన్నారు తెలుసుకున్నారు అది పరోక్షం అంటారు సో జపాన్ ప్రత్యక్షమా పరోక్షమా లేదు అని అడిగారు నన్ను పరోక్షం అండి అమెరికా అది ప్రత్యక్షం అలా ఉంటుంది కాబట్టి స్వర్గాదులు పరోక్షము ఘటపటాదులు ప్రత్యక్షము మరి మన మానసిక స్థితులు ఉంటాయి సుఖము దుఃఖము అదేవిధీ అది పరోక్షం అనడానికి వీలది మీకు తెలుస్తూ ఉంటాయి ప్రత్యక్షం అనడానికి వీలలేదు కంటికుండి కనపడేవి ఏమి కావు వాటిని అపరోక్షము అని అంటారు అదొక ఆటగిరీ మానసిక స్థితులు మీకు తెలుస్తూ ఉంటాయి కదండి మీ మనస్సన్న ఉందో మీకు తెలుస్తుందో తెలీదా మనస్సు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది కొంచెం విశుద్ధం ఉందంటే తెలుస్తుంది ఉత్సాహంగా ఉందంటే తెలుస్తుంది ఆనందంగా ఉందంటే తెలుస్తుంది దుఃఖంగా ఉందంటే తెలుస్తుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ మానసిక స్థితులు సుఖ దుఃఖాలు మానసిక స్థితి ఇమోషన్స్ ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అవన్నీ మీకు తెలియనివేమీ కావు బాగా అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటాయి మీకు తెలుస్తాయి కాబట్టి అవన్నీ అపరోక్షములో ఉన్నాయి అయితే ప్రతీది నాకు తెలుస్తోంది నేను ఎలా నేను ఎవరికి తెలుస్తున్నాను నేను నాకే తెలుస్తున్నాను నేను నాకే తెలుస్తుంది ప్రత్యక్షము నాకే తెలుస్తోంది పరోక్షము నాకే తెలుస్తోంది అపరోక్షము నాకే తెలుస్తోంది నేను నేను ఉన్నాను ఈ అనుభవం ఎలా తెలిసింది మీకు అంటే స్వయం ప్రకాశంగా తెలుస్తాం కాబట్టి దేహము ఇంద్రియము మనస్సు వీటి అన్ని తీయడలా సాక్షి హావం ఉండాలి ఎందుకంటే అవి నాకు తెలుస్తున్నాయి అని వీడు అనాల్సి అందుకోసం సాక్షి అనే మాట పట్టుకొచ్చారు మనస్సులో ఉండే స్థితులన్నీ మీకు తెలుస్తున్నాయి కదా ఎవరికి తెలుస్తున్నాయి మనస్సులో ఉండే స్థితులన్నీ ఎవరికి తెలుస్తున్నాయి నాకు తెలుస్తున్నాయి నాకంటే ఎవరా నాకు పరిచ్ఛిన్నమైన సంసారి కాడు కాదు మనస్సులో స్థితులు ఉంటాయి చూసారా అవన్నీ వాడి తండ్రి కొడుకులు ఇవన్నీ మనస్సుల యొక్క స్థితుల్లో ఉంటాయి అవన్నీ కూడా అవన్నీ మనస్సులో భాగంగా ఉంటాయి ఇవి ఏమీ కాకుండా వీటిని అన్నిటినీ సాక్షి రూపంగా తెలుసుకునేటువంటి ఒక ఎరుక ఒకటి లోపల ఉన్నది దాన్ని సాక్షాద పరోక్షము అంట అది అపరోక్షము కానీ సాక్షాద అది తానే స్వయముగా అపరోక్షము సరే మనస్సు సాక్షికి అపరోక్షం మనస్సు సాక్షికి అపరోక్షం మరి సాక్షి సాక్షి తనకు అపరోక్షము తనకు తెలుస్తూ ఉంటాడు దాన్ని సాక్షాత్ పరోక్షము అంటారు ఏ ఎరుకైతే సాక్షాత్ పరోక్షమో అది ఏ బ్రహ్మాండ అక్కడ మంత్రంలో ఎత్ సాక్షాద పరోక్షాత్తలు ఉంటుంది ఎత్ సాక్షాద పరోక్షాత్తలు ఉంటే ఎత్ సాక్షాద పరోక్షం ఇత్యర్థ అలా మార్చుకోవాలి నేను ఏదైతే సాక్షాద పరోక్షమో అనగా అనగా మనస్సు యొక్క చలనము మనస్సులో ఉండే స్థితిగతులన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉండే సాక్షి రూపంగా తెలుసుకుంటూ ఉండే ఈ చైతన్యము బలవం దీన్ని శంకరుడు సరళంగా చెప్పారు ఆత్మ సకల బుద్ధి ప్రత్యేయ సాక్షి అని అది దాన్ని సాక్షి అని ఎందుకన్నారు బికాస్ ఇది సాక్షాద పరోక్షం కనుక సాక్షి అన్నారు అది అదేగా బ్రహ్మ అని బోధిస్తున్నారు ఉపాసన కాదు అది బ్రహ్మని తెలుసుకో ఆత్మా అంటే అంటే మొత్తం ఆ వచనం అంతా మనం చూసుకోవాలి ఆ వచనానికి అర్థం ఏంటంటే ఆత్మ అనేది ఏదిగలదు యహ ఆత్మ ఈ సకల జగత్తు దాని వికారమే దాని వివర్తమే అని చెప్పారు ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు కూర్చొని కొన్ని ఎదురకుండా ఉన్నా కొడుకొద్దు కొడుకు ఉండదు మీరు కొడుకు అని అనుకుంటారు ఇప్పుడు ఆ కొడుకు అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది మీ కాన్షియస్నెస్ నుంచి వచ్చారు అవునండి ఎదురుకుండా కొడుకు కూర్చొని ఉంటాడు మీరు కొడుకు అని మీకు తెలుస్తుంది ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది అది మీ కాన్షియస్ లోపం నుంచే వచ్చింది ఏమండి అంతే కదా అదే వాళ్ళ విద్య మీలోకి వచ్చింది వాళ్ళ విద్యని మీలోకి ఏమొస్తుందండి ఏమీ కాదు అది కూడా మీ కాన్షియస్నెస్ నుంచే వచ్చింది ఓ మహాత్ముడు నాతో ఏమని చెప్పారంటే ఏ స్వామి అది సరే వెళ్ళి విగ్రహం ఎదుర్కొండా ఉన్నప్పుడు నేను చూశాను చూసినప్పుడు నా ఎరుక కృష్ణ రూపముగా తయారైనది కృష్ణాకారం పొందుతుంది కదా కృష్ణుడి విగ్రహం అయితే ఎదుర్కొండా హరే కృష్ణ అని నేను స్మరించాను స్మరించగానే నా హృదయము కృష్ణాకారమును పొందినది ఆ కృష్ణాకారానికి కృష్ణాకారానికి చాలా ఎదుట అడిగేదాయని నన్ను నన్ను పరీక్ష అన్నమాట అంటే నేను అన్నాను మహాత్మా మీరే చెప్పండి నాకు సందేహమైనది నాకు నాకు తెలుస్తోంది కానీ నా తల్లిదట్ల అయిన ఉంటుంది ప్రదర్శించటం వారు ఏం చెప్తారో మనం విన్నాం కదా పెద్దలు అంటే రెండు ఒకటేట సరిపడింది అంటే దీన్ని కనుక మీరు ఈ టెంపుల్ క్రౌడ్కి చెప్పారంటే టెంపుల్ అడుగులు పోతాయి నేను మీకు రహస్యంగా చెప్పాను మీరు దీనిలో ఎవరికి చెప్పండి రుణువు ఒకటే అధ్యాసలో కూడా నేను ఇలా చెప్తూ ఉంటాను ఇట్ ఫిలాసఫీ ఇదేం తెలియలేదు కాదు ఇప్పట్లో అధ్యాస నిర్వచనంలో స్మృతి రూప పవత్ర పూర్వదృష్టాల హ అనే శంకరుడు నిర్వచనం అభ్యాస భాష స్మృతి రూప అంటే స్మృతి సదృశ అని అర్థం రూపశబ్దానికి సదృశం స్మృతి వంటిది ఇప్పుడు పాము కనపడుతుంది ఎదురుకుండా పాము బుద్ధిలో స్మరణకు వచ్చే పాము ఉంటాయి అది కరవడం పాయింట్ వేరు కనబడే పాము గురించి నేను చెప్తున్నా లేదు సరే ఎనీవే వీడు కొడుకు కాబట్టి ఈ కొడుకు ఎదుర్కొండా కూర్చుని ఉన్నాడా లేకపోతే అమెరికాలో ఉన్నాడా అన్నది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అర్థమైందా మీకు పాయింట్ కొడుకు అనే భావన మీ హృదయంలో వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది మీ చైతన్యం నుంచి వచ్చింది ఇది పర్వతము అని పర్వతం ఎదుర్కొండగా హిమాలయాల్లో కూర్చుని ఇది పర్వతము అనుకున్నారు అయితే ఒకటి పెయింటింగ్ చూసి పర్వతము అనుకున్నారు లేకపోతే కళ్ళు మూసుకుని పర్వతము అనే భావన చేశారు ఆ పర్వతం ఎక్కడి వచ్చింది మీ చైతన్యం వచ్చింది ఏమన్నా మీరు ఆలోచించండి మీ చేత తెలియబడే సర్వము మీ చైతన్యం యొక్క వివర్తము తప్ప వేరే అని లేదు ఇదికే జగత్తు జగత్తు బయట ఉన్నది బయటనే భావన కూడా మీ చైతన్యం నుంచి బయట ఉందని మీకు తెలిసి బయట ఉందంటున్నారు కదా సర్వము చైతన్యం నుంచే వచ్చింది కాబట్టి ఏ చైతన్యము నుంచైతే ఈ సకల విగత్తు వివత్స రూపముగా అంటే మాడిఫికేషన్ రూపంగా నిన్న ఒక ఫిలాసఫర్ అంటున్నాడు నేను ఎక్కడో చూశాను ఎవరిథింగ్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని వెరీ ట్రూ సో చాలా చాలా కరెక్ట్ గా చెప్పాడు ఎవరిథింగ్ ఈజ్ ఎ మాడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇప్పుడు మీకు సుఖము కలిగిందనుకోండి పది సుఖం ఈస్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ దుఃఖం కూడా మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కోపము ఉంటే తాపము ఉంటే ఏదైనా కూడా ఆ కాన్షియస్నెస్ యొక్క మోడిఫికేషన్ అండ్ దెర్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ ద మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కాబట్టి దానికే మీరు జగత్తని పేరు పెట్టి అది బయట ఉందని మీరు అనిపిస్తున్నారు తప్ప ఎవరిథింగ్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఎక్కడో పుట్టి పెరిగి పెద్దయ్యాయి వీటికి తోడుగా ఉండి ఆ అమ్మాయికి ఒక శిశువు పుడితే ఆ శిశువును వీడు తన కొడుకు అనుకున్నా అనుకుంటాడు కాబట్టి ఇప్పుడు కొడుకు ఎక్కడున్నాడు వీటి కాన్షియస్నెస్ లో ఉంటాడు బయట ఉన్నవాడు కొడుకు కాదు భార్య కాదు వాళ్ళెవరు వన్ పాయింట్ టూ హైదరాబాద్ నరేంద్ర మోడీ గారు అంటూ ఉంటారు వన్ పీపుల్ అని అంట వాళ్ళలో కాబట్టి కొడుకు భార్య ఇవన్నీ కూడా వీటి కాన్షియస్నెస్ యొక్క మోడిఫికేషన్స్ ఇవన్నీ కాబట్టి జగత్ అనేది ఏదైతే కదో ఇది అంతా కూడా ఇట్స్ ఎ మాడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ దట్ కాన్షియస్నెస్ హ్యాస్ ఇట్ సాధిజు ఇన్ ఆత్మ అని ఆ వాక్యం ఈ ఆత్మ తట్ ఇదం సద్భం అని చాంద్రోద్యోపనిషత్తులో వాక్యం సత్ సత్యం స ఆత్మా అది ఐతదాత్మ్యం ఇదము సర్వం తత్సం ఆత్మ తత్వము సృష్టితకేతం అది ఆ సందర్భం ఇదను సర్వం జగత్వంతో తెలుసుకోవాలి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలండి బాగా భావన చేయాల్సి ఉంటుంది వేదాంతం అంటే భావన చేయాల్సి ఉంటుంది రిఫ్లెక్షన్ అంట అంటే అతనే ఊరికే పొద్దున్నీ సాయంకాలంగా క్లాసులు అక్కర్లేదు వేదాంతం మీరు రెండేళ్ళ మూడేళ్ళు వాళ్ళని పుట్టినబెట్టి పొద్దున్నే సాయంకాలం దాకా మొత్తం అన్ని టెస్టులు దూల కొట్టి పంపించేసాగం వాళ్ళు ముద్దుల్లో తయారవుతారు అంతకంటే పెద్ద వచ్చింది మళ్ళీ వాళ్ళు కూడా ఇంకో పది మందిని పోగేసారే పని రిపీట్ చేస్తూ ఉంటారు అంతకుమించి అక్కడ పెద్ద ఒరిగిలేమీ కనపడతారు రోజుకి ఇలా పొద్దున్నది సాయంకాలం దాకా క్లాసులు అక్కర్లేదు రోజుకి ఒక క్లాసు రెండు క్లాసులు ఉంటే చాలు వేదాంతం క్లాసులు రెండు మూడే సార్ వేదాంత పురాణ గ్లాసులు ఎన్నున్నా అది లేదా వేదాంతం క్వాలిటీ వేదాంతం ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ ఉంటే సరిపడదండి రిఫ్లెక్షన్కి అంటే మీరు రిఫ్లెక్ట్ చేసే పక్షంలో మీరు మళ్ళీ సంసారంలో పడిపోయారనుకోండి స్వామీజీ సంసారంలో పడిపోయాం మళ్ళీ మీ క్లాసు లేదంటే వాళ్ళ మిమ్మల్ని ఎవరు పడిపోమన్నాడు ఎవరు రిఫ్లెక్ట్ అవ్వండి సో రిఫ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎలాగంటే ఇదం సర్వం ఐతదాత్మ్యం ఏతదత్మేత ఏతదాత్మ ఏతాత్మనో భావ ఈతదాత్మ్యం సో ఇప్పుడు మీరు ఆలోచించండి నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ యొక్క ఆత్మ ఏమిటి బంధాలు అవునండి ఇప్పుడు కొండ ఉందనుకోండి కొండ యొక్క ఆత్మ ఏమిటి అంటే రాయి అని చెప్పాల్సి ఉంటుంది రాయే కదా కొండ అంటే స్టోనే కదా అంటే షేపు ఆ స్టోన్కి వచ్చిన షేపుకి కొండ అంటే దీనికి హీప్ ఆఫ్ స్టోన్స్కి కొండ అని పేరు కొండని మీరు పెట్టుకున్న పేరు అక్కడ ఉన్నది బిగ్ బిగ్ స్టోన్ బిగ్ మాస్టర్ స్టోన్ బట్ రియల్లీ స్పీట్ దట్స్ ఓకే ఆ రిప్లై బాగానే ఉంది బట్ ఇఫ్ యూ కెన్ లొకేట్ ఇట్ ఎ లిటింగ్ మోర్ క్లోజ్లీ అది కొండని మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఘట జ్ఞానము లేకుండా ఘటం అనేది దీనికి లాజిక్ ఎలా ఉంటుందంటే ఘటము అని ఘటం చెప్తున్నా మీరు చెప్తారా అని మీరు చెప్తారు అది చెప్పదు అంటే మీ జ్ఞానము లేకుండా అది ఇండిపెండెంట్గా ఉన్నట్లయితే అది చెప్పాల్సి ఉంటుంది నేను ఘటము అలా ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఎవరైనా ఉన్నట్టు విన్నారా మీరు అది ఎప్పుడు చెప్పదు ఎవడో ఒకడు చెప్పాల్సిందే ఎవడో ఒకడు ఇది ఘటము అని రాల్సిందే ఎవరో ఇండియా వాడవచ్చు అమెరికా వాడవచ్చు అలాస్కా వాడవచ్చు అది చంద్రమండలం నుంచి వచ్చిన వాడవచ్చు ఎవడో ఒకడు అనాలి ఇది ఘటము అని అనాలి అంటే అర్థం ఏంటి ఎవడో ఒకడు దాని మీద తెలుసుకుని ఇది ఘటము అనాలి అంతవరకు అలా పను కాబట్టి ఘటము అనేది ఘత జ్ఞానము కంటే భిన్నంగా ఉండదు అర్థమైందండి పాయింట్ కాబట్టి జగత్తు అన్నది జగత్తు యొక్క జ్ఞానమును విడిచిపెట్టి ఉండదు అందుకైతే నేను నిద్రపోయినప్పుడు జగత్తు నిద్ర జ్ఞానం లేక కనుక నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మీ చైతన్యం ప్రకాశిస్తూ జ్ఞానం వచ్చిన తర్వాతనే జగత్తు వస్తుంది కాబట్టి జగత్తు యొక్క స్థారమేమిటి ఇప్పుడు మీ జ్ఞానం ఆ ఎరుక జగత్తు యొక్క స్థారం ఇదం సర్వం ఐకదాత్మ్యం ఈ సకల జగత్తు కూడా ఆ ఎరుకనే స్వరూపముగా గలది ఆ ఎరుక నీ స్వరూపం కూడా అది మేము అవుతున్నావు తత్వమసి శ్వేతశేతో కాబట్టి ఆ విధంగా తెలుసుకో అని అది తెలుసుకోవడం గురించిన ఉపదేశం తప్ప చెయ్యడం గురించిన ఉపదేశం కాదు భావించడానికి సంబంధించిన ఉపదేశము కాదు అలాంటి ఉపదేశం కాదు కేవలము తెలుసుకోవడానికి సంబంధించిన ఉపదేశం కాబట్టి జ్ఞానమునకు సంబంధించిన ఉపదేశం తత్స్యం అదియే సత్యము ఆ ఎరుకయే సత్యము బయట ఉన్న నామరూపాలు సత్యం కాదు సో కొండ అంటే కొండ అనేది నామరూపాలు అది సత్యం కాదు కొండ యొక్క జ్ఞానమే సత్యం జ్ఞానం అంటే నీ ఎరుక అదే సత్యం అదే నీ ఆత్మ తత్వన శిశ్వేత తర్వాత బ్రహ్మపిధాత్మ త్రిపరం బ్రహ్మను తెలుసుకున్నవాడు మోక్షమును పొందను ఎందుకంటే పూర్వపక్షి అంటాడు బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అని దించుకుంటున్నావు నువ్వు బ్రహ్మజ్ఞానంలో పురుషార్థము లేదు అంటాడు బ్రహ్మ సిద్ధ వస్తువునుకోండి మీరు బ్రహ్మ ఏవి ఉన్నారు సరే తెలిసింది తెలియడం వల్ల మీకేం పురుషార్థం ఉండదు పురుషార్థం కావాలంటే ఇంద్రుడికి హోమం చేయాలి పుణ్యం సంపాదించాలి మిమ్మల్ని స్వర్గాల్లో ఆయన అలౌ చేస్తాడు అక్కడ పురుషార్థం ఉంటుంది కానీ ఇప్పుడు గుడిసెలో కూర్చుని హం బ్రహ్మ హం బ్రహ్మ అంటే పురుషార్థం ఉంది రాజుగారి దీనికి నాలుగు పద్యాలు చదివి ఆయన్ని పొంగుడితే పురుషార్థం ఉంటుంది దీన్నే మీరు ఇంద్రలోకానికి అప్పలేదు ఏదో యజ్ఞవాళ్ళు చేసే ఆయన నాలుగు హావిష్లు సమర్పిస్తే ఆ పుణ్యంతో మిమ్మల్ని ఎర్రవ చేస్తాడు పురుషార్థం అవుతుంది అంతే తప్ప ఊరికే నేను బ్రహ్మ నేను బ్రహ్మలను మూల కూర్చుని ఏదో బ్రహ్మజ్ఞానం అంటే దానివల్ల పురుషార్థం లేదు అని వాడు అన్నాడు అది పూర్వపక్షం కానీ ఆ దాని మీద గొండలికటువంటి వాక్యం ఎవడైతే తన స్వరూపమును బ్రహ్మగా తెలుసుకుంటారో తన స్వరూపమే బ్రహ్మ కదా దాన్ని ఎవడైతే తెలుసుకుంటారో వాడు ఈ పురుషార్థములన్నిటికంటే అతీతమైన పురుషార్థమును పొందును వీడి పురుషార్థం ఏమిటి పురుషార్థం పురుషార్థం అంటారు వీళ్ళు ఏమిటి పురుషార్థం డబ్బు కోరికలు డబ్బు భోగాలు ప్రాణం పోయేట స్వర్గం వీరి ఆలోచన అంతకుమించే ఒక ప్రతిసారి పైకి వెళ్ళిందా వీడు అక్కడే దాంట్లోనే పరిభ్రమిస్తూ ఉంటారు డబ్బు భోగము స్వర్గము ధర్మార్థ కాదు ఈ మూడు పురుషార్థములకు అతీతమైన పరం మోక్ష పురుషార్థములు బ్రహ్మజ్ఞానంలో వాడు పొందును వాడు పురుషార్థమే లేదని త్రోసింపుచ్చుట చూతరాము కాగాదు ఇ ప్రకృత్యా అక్కడ రైతరీయంలో బ్రహ్మవిరాత్మతి పరమ్మను మొదలుపెట్టారు మొదలుపెట్టామని చెప్పారు తస్మాత్వా ఏ తస్మాత్మన ఇది బ్రహ్మాత్మశబ్దయో సమానాధికరణ్యాత్వమేవా అవగమ్యతే శంకర్లు మంచి ప్రణాళిక ఒకటి వేశారు కాబట్టి మీరు అతయిత్యం చూసుకోండి అక్కడ బ్రహ్మ మొదలుపెట్టి ఆ బ్రహ్మయే ఆత్మ తస్మాద్ ఏ ఆ ఈ ఆత్మను ఆ అడ్డ బ్రహ్మశబ్దము చేత నిర్దేశించబడినా ఈ అడ్డ అనుభవ గోచతమయ్యే ఆత్మను అని సామానాధికరణ్యం తస్మాత్ ఆత్మన ఒకే విభక్తి పంచమే విభక్తి సో ఆ విధంగా ఒక ఒక చోట కాదు సహస్రదశ వేలాది సార్లు ఆ సమానాధికరణ్యం మనకు కనపడుతూ ఉంటుంది సహ బ్రహ్మశబ్దానికి ఆత్మశబ్దానికి సహస్రదశ సమానాధికరణ్యం ఏ ఉపనిషత్తులోకి వెళ్ళినా తత్ సత్యం స ఆత్మ తత్వమసి తత్వం అని మళ్ళీ సమానాధికరణ్యం ఒకే విభక్తిలో ఉండడం ఒకే విభక్తిలో ఉండడం అంటే అదే ఇది ఇదే అది అని అర్థం ఆ సమానాధికరణ్యము బట్టి ఏకా అవగమ్యతే మీరు బ్రహ్మన్నా ఆత్మన్నా వస్తువు ఒక్కటి ఏ ఒక్కదాన్నే అంటున్నారు ఆత్మని అంటున్నారు అని మనకి స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు మార్జాలము అన్నా బిడాలము ఉన్నా పిల్లి అన్నా క్యాక్ట్ అన్నా ఒకటే అని అదే అని మనకి స్పష్టంగా తెలుసుకోండి కాబట్టి బ్రహ్మయే ఆత్మ అయినప్పుడు బ్రహ్మ ఆత్మను ఆత్మయందు బ్రహ్మను సంపదుపాసన చేయటం కుదరదు ఎందుకంటే సంపదుపాసనకి భేదం ఉండదు భేదం లేదే ఉపాసన ఉండదు ఇక్కడ బ్రహ్మయే ఆత్మాన్ని నిర్ధారించబడుతున్నది కనుక బ్రహ్మయే ఆత్మ అని తెలుసుకోవడమే సంభవమవుతుంది తప్ప ఆత్మయండి బ్రహ్మను సంపదుపాసన అనేది సంభవము కాదు కాబట్టి ఈ సంపదుపాసన పక్షాన్ని నిరాకరిస్తున్నారు అర్థమైంది కదండి ఇప్పుడు గణేష్ మహారాజు వచ్చి కూర్చుంటే ఈయన గణేష్ మహారాజుని భావన చేయుము అనే ఉపాసన కూడా ఉంది గణేష్ కానిది ఉంటే గణేష్ని భావన చేస్తారు ఎప్పుడూ కూడా ఉపాసన ఆ విధంగా ఉంటుంది ఆయన అన్యస్య అన్యత్వే సంపత్ క్రియతే అన్యత్వే అన్యస్య సంపత్ క్రియతే హి బికాస్ అన్యత్వే అది వేరు ఇది వేరు అయినప్పుడు అన్యస్య ఏది వేరో దాని యొక్క సంపత్తుని చేస్తారు సో లింగము ఇక్కడ కనపడే సారగ్రామశీల వేరు అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు వేరు భేదం ఉండాలి ఇది అల్పమో అది అధికమో అనేది కూడా ఉపాసనలో భాగం అప్పుడు అధికమును అల్పముపై ఆరోపించి భావన చేస్తారు దాన్ని ఉపాసన ఇక్కడ ఆత్మ వేరు బ్రహ్మ వేరు కానీ ఏది ఆత్మయో అది బ్రహ్మ ఏది బ్రహ్మయో అది ఆత్మ ఇది ఉంటే శబ్దాంతరమే కానీ వస్తంతరము కాదు ఇప్పుడు మార్జాలము బిడాలము అంటే ఉన్నాయి అక్కడ ఒకే వస్తువు ఉంది శబ్దాలు రెండు మీరు వేసేదే కానీ వస్తువు ఒక్కటే అలాగే ఆత్మా బ్రహ్మ ఒక్కటే కాబట్టి సంపదుపాసనాన్నది ఆత్మై బ్రహ్మను ఆరోపించత అనే సంపద ఉపాసన కూర ఇదం వ్యదయమాత్మాపస్థా ద్రష్టవ్య ఆత్మన ఏకత్వం దర్శయతి ఇంకా బృహదారంకంలోకి వస్తే ఇదం సర్వం ఎట్ అయం ఆత్మ ఈ సర్వం ఏదైతే ఉందో ఇది ఆత్మయే అంటే మీరు దాని దాని దాని మెథడ్ ఏమిటంటే పాత్ ఏమిటంటే ఈ సర్వం అని మీరు ఏదైతే అంటున్నారో దట్ ఈస్ మీయర్లీ ది మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ మోడిఫికేషన్ తప్పించి అక్కడ ఏమీ లేదు అంతకంటే వేరే ఏమీ లేదు ఎవడో ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే మీరు సుఖాన్ని పొందుతారు అంటే మీ కాన్షియస్నెస్ మోడిఫికేషన్ కదా అంతకంటే ఏముంది అక్కడ వాడు చెప్పిన మాట విని మీ కాన్షియస్నెస్ మోడిఫై అయింది దాని మీ సుఖమని పేరు జనరల్గా ఫోన్ వచ్చిందంటే ఏదో ఏదో పెడతాడు వాడు దుఃఖం మనస్సుకి దుఃఖం కలుగుతుంది ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది టెలిఫోన్ వైర్లోంచి మీ జీవిలో నుంచి వచ్చిందా టెలిఫోన్ కూడా లేవు ఈ మంచి అంతా సేలలో వచ్చేసాయి అది కూడా కాన్షియస్నెస్ మోడిఫికేషనే ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్ మోడిఫికేషన్ ఇదం సర్వం ఏంట ఆ కాన్షియస్నెస్ యొక్క స్థానం ఏమిటి ఆత్మ ఇదం సర్వం ఏదో ఆత్మ అని మనకి కనపడుతోంది కాబట్టి అది చెప్పి ఆ ఆత్మనే తర్వాత ఏమవుతుందంటే ఆత్మవారే ద్రష్టవ్య అని ఉంటుంది బ్రోదారంగకల్లో అది రెండు నాలుగు మైత్రీ బ్రాహ్మణుల్లో ఆ ఆత్మని మీరు తెలుసుకోండి అంటే ఏ ఆత్మయతే సర్వమయం ఉన్నదో ఆత్మను తెలుసుకోమని చెప్పారు అంటే ఏ ఆత్మ అయితే సర్వమయం ఉన్నదో అంటే అదే బ్రహ్మం ఉంది సర్వంధం బ్రహ్మ బ్రహ్మకి ఆత్మకి భేదం ఏం లేదు కాబట్టి ఆ విధంగా ఏకత్వము అని చెప్పారు కాబట్టి ఏకత్వాన్ని తెలుసుకోవడంలో పురుషార్థం తప్ప ఇక్కడ ఉపాసన అనేది అది జరుగుతుంది తస్మాత్ ్రహ్మత్వ సంపదుపత్తి కాబట్టి అక్కడ ఆత్మ ఉంది ఈ ఆత్మ అల్పము అది దాస దానిపై బ్రహ్మత్వాన్ని వేసుకో అహం బ్రహ్మాస్టమి ఓ నాలుగు సార్లు అదుకో అని అలా కాదు దాన్ని సంపదుపాసన అంట కాబట్టి వేరు వేరైతే సంపద ఉపాసనలు కుదురుతాయి ఏకత్వమునందు సంపదుపాసన అనేది పొషగనే పొషగము కాబట్టి ్రహ్మోపదేశాన్ని అంటే నీవు బ్రహ్మవు అని చెప్పే ఉపదేశాన్ని ఈ విధంగా ఉపాసనా పరంగా వ్యాఖ్యానించడం తప్పు ప్రభాద మనుషులను అలాగే వ్యాఖ్యానించాడు కుమారులు బట్టే మరీ ఫ్యామిటికల్ అసలు ఉపాసనలు కూడా ఒప్పుకోడు ఈ ఊషధ క్షేత్రానికి ఏదో నేను ఏదో గతి చూపిస్తానని ఎందుకంటే ఇదంతా కలిపి నా వెయ్యి పేజీల పుస్తకంలో పది పేజీలు అన్నట్టుగా ఉంటుంది ఈ ఊషధ క్షేత్రం పైగా దృష్టాంతం ఎలా చెప్పాడు మీరు ఇక్కడి నుంచి రైలు ఎక్కి గోదావరి శిక్షలు వెళ్తున్నారనుకోండి ఎందుకంటే మీకు మంచి పొలాలు అడవులు పొలములు క్షేత్రములు అవన్నీ కనపడతాయి వరి పొలములు కొబ్బరి తోటలు అరటి తోటలు అన్నీ కనపడతాయి ఆ తర్వాత ఇంకేమొస్తుంది ఇంకా ఇసుక ప్రారంభం అవుతుంది సముద్రం దగ్గరికి వెళుతుంటే ఇసుక ప్రారంభం అవుతుంది ఆ ఇసుక లోపల ఏదో గండి కాలము నాలుగు కొబ్బరి జట్లు నాలుగు కొబ్బరికాయలు కొద్దిగా ఇంకా ఆ తర్వాత వెళ్తే ఏమొస్తుంది అక్కడ ఇంకా ఓషర క్షేత్రం వస్తుంది ఇంకేమైనా అలాగే ఈ వేదంలో కూడా మీరు ఒక విషయత్వేత్వ వాజవస్తాగవస్తుని మొదలుపెట్టి వెళ్తూ ఉంటే అలా కర్మలు అగ్నిష్టోమం దర్శపూర్ణమాసం అతిరాత్రం అప్తుర్యామం అలా కర్మలు ఉంటాయి ఆ ఉపాసనలన్నీ వస్తూ ఉంటాయి ఇంకొచ్చి మంచివన్నీ అయిపోయాయి ఇంకా ఆఖరికి అప్పుడు ఓషర క్షేత్రం అదేమిటంటే చర్చ ముందు ఆనమాంతం బ్రహ్మ అంత ఊష క్షేత్రం అలాగే ఇంకా ఫలమే ఉండదు ఓషణ క్షేత్రంలో బలమే ఉంటుంది ఇప్పుడు మేము ప్రభుత్వం వారు రెండు ఎకరములు భూమి ఇచ్చేటం ఓషణ క్షేత్రం ఇచ్చేటప్పుడు కొన్ని వాడు ఏం చేస్తూ ఉంటాడు రియల్ ఎస్టేట్కి ఉపయోగపడాలి తప్ప చాలా వేమీ దానికి ఉండదు అలా చెప్పాడు ఎవరు మార్గలు పట్టు అలా చెప్పాడు వీళ్ళు కొంత నయం ఇప్పుడు భాగ్ర విషయంలో ఉపాసన ఇక్కడ ఉపాసన ఏమి లేదు ఇక్కడ తెలుసుకుంటే పురుషార్థం కాబట్టి బ్రహ్మోపదేశము వ్యర్థమైపోతుంది ఏమిటి జ్ఞానం అనేది ఏది లేదంటే బ్రహ్మోపదేశము వ్యర్థం అవ్యర్థం కాకుండా దానికి మరో పర్పస్ చూపిద్దాము అని అంటున్నాడు దానికి మరో పర్పస్ చూపిస్తాం వ్యర్థం కానివ్వకుండా వ్యర్థం కానివ్వలేవు కానివ్వము అని అన్నారు అలా అది కూడా కరెక్ట్ కాదు నాపి అన్య ప్రయోజనం బ్రహ్మోపదేశమ్యే కా్రహ్మోపదేశానికి తన యొక్క బ్రహ్మత్వమును తెలియట తత్వ వేరే ప్రయోజనం ఏమీ లేదు అసలు ఇది ఇవన్నీ క్రిటికల్ క్రిటికల్ క్రిటికల్ ఎలిమెంట్స్ అండ్ ఐ సీట్ ఎన్ టైమ్స్ ఏంటి జనులు పాఠం చెప్పేవాడు మిస్ అయిపోతాడు పాఠను చదివేవాడు మిస్ అయిపోతాడు క్రిటికల్ ఎలిమెంట్స్ క్రిటికల్ ఎలిమెంట్స్ మిస్ అయిపోయి మీరు మొత్తం పాఠాలతో రోజు వేసేసి పండించలేకపోతే ఏం పాటించేవాడి ఇక్కడ క్రిటికల్ ఎలిమెంట్ ఏమిటంటే బ్రహ్మజ్ఞానంలో టైం ఉండదు అది ముందు అక్కడే ఆదిలోనే హంసపాధి పడిపోతుంది వీడు ఏమనుకుంటాడు ఐదేళ్ళు కరోట నాకు బ్రహ్మజ్ఞానం వస్తుంది అనుక బ్రహ్మజ్ఞానంలో టైం ఉండదు నువ్వు టైం అంటున్నంతసేపు బ్రహ్మజ్ఞానం ఉండదు అంచేతనే ఆత్మస్వరూపాన్ని అనుష్ఠ ఆత్మస్వరూపనుష్ఠకి మీరు ఈ ఆస్ట్రాలజీని ముడిపెట్టి కూర్చోవటము ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పాసిబుల్ కాంట్రడిక్షన్స్ ఎందుకంటే యాస్ట్రాలజీ లైట్ ఈజ్ ఆల్ అబౌట్ టైం కాలం ఆల్ టైమ్ టైం టైం టైం టైం టైం బికమ్ A slave to the time in the vedanta mante this timeless reality time nu meer unless you, you ditch the time you cannot know the truth kabati eppudu vepu janustundi ani meer annaadante he missed the whole point number 1 number two manishi is a slave to time anukosam nenu anta upadigge cheppanu number 2 evlante If uh, you ka expect a reward, you miss the whole, you must have a reward. What do you think? A reward is an additional uh, effort. What is the reward? You can do this with the ghatabang, and you can do that with the brahmaswara. You can do that with the brahmaswara. You can do that with the brahmaswara. What he is, he knows that. రివార్డు ఎక్కడి నుంచి వస్తుంది నేను ఏదై ఉన్నానో అది తెలుసుకుంటే నేనెవరో నాకు తెలుస్తుంది తప్ప రివార్డు ఎక్కడి నుంచి వస్తుంది రివార్డు రావాలంటే కర్మ చేయాలి ఉపాసన చేయాలి జ్ఞానంలో రివార్డు ఉండదు అన్లెస్ చూసే జ్ఞానం ఇచ్చేసి ఇది రివార్డ్ అని అలాగే మీరు చెప్తే పర్వాలేదు అది తెలియడమే నాకు రివార్డు అని మీరంటే మీరు గాడ్ బ్లెస్డ్ యూ మీకు వేరే రివార్డు ఉండదు అంచేతనం ఇక్కడ బ్రహ్మోపదేశము నాకు వేరే ప్రయోజనమే ఉండదు తాను బ్రహ్మని తెలియడానికి తప్పిస్తే వేరే ప్రయోజనం ఏమీ ఉండదు సరే నేను బ్రహ్మనయ్యా నేను బ్రహ్మని ఇప్పుడు నేను బ్రహ్మని తెలిసింది ఏమంటావు ఏమీ లేదు ఇంకా అనేందుకేమీ లేదు నేను పుల్లన్నని నేను పుల్లన్నానని నాకు తెలిసింది ఏమైంది ఇప్పుడు ఏమీ అవదు అంతే అవదు యూ డోంట్ గెట్ ఎనీ రివార్డ్ ఫర్ ఇట్ కాబట్టి్రహ్మోపదేశమునకు తాను బ్రహ్మని తెలియడం తప్పిస్తే వేరే ప్రయోజనం ఏమేమి ఉండదు బ్రహ్మవేదం బ్రహ్మయు అది ఆ మాట ఉండటం అలాగే చెప్తోంది తర్వాత అభయం జనక ప్రాప్తూసి అంటే జనకుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు ఏ బ్రహ్మ ఏ జనక నీకు బ్రహ్మజ్ఞానం కలిగింది నీకేం లభించిందో తెలుసునా నువ్వు భయరహితులకు బ్రహ్మయ్య ఉన్నావు ఆ భయరహితమైన బ్రహ్మయ్య నీకు దొరుకుతుంది అభయం వై జనక ప్రాప్త జనకుడు ఈ ఆజ్ఞవక్యుడి దగ్గర కూర్చుని ఇంత వేదాంతం అధ్యయనం చేసి నాకు తెలిసింది అంటే ఈయనంటాడు నువ్వు పొందినావు ఏమిటి పొందాడు భయరహితమైన బ్రహ్మను పొందాడు అంతకుముందు తాను ఏమిటి భయరహితమైన బ్రహ్మ కాబట్టి ఏమీ పొందలేదనమాట అదనంగా పొందిందేమీ లేదు రివార్డ్ ఏమీ లేదు అన్లెస్ చూసే దాంతో ఫియర్లెస్నెస్ ఇస్ కల్ఫ్ ఇదే రివార్డ్ ఫియర్లెస్నెస్ అన్నది మీ స్వరూపం అది బయట నుంచి ఏమీ రాలేదు అక్కడ కొత్తగా వచ్చిందేమీ లేదు యూఆర్ ఎస్సెన్షియల్లీ ఫియర్లెస్ అండ్ నౌ యు ఆర్ ఫియర్లెస్ సో వది హైడ్ నథింగ్ నో గైడ్ అంచేతనే గెయిన్ అంచేతనే శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడు కర్మఫలాన్ని విడిచిపెట్టమని కాదు కర్మఫలాన్ని విడిచిపెట్టి వీడికి గోలు ముద్దలు పిలిపించినట్టుగా అదే కర్మఫలాన్ని విధి పెట్టరా దాని వల్ల ఏమవుతుంది రివార్డు దృష్టి పోతుంది రివార్డు దృష్టి పోతుంది కర్మఫల త్యాగ త్యాగా శాంతి అనంతరం ఆ రివార్డు దృష్టిలో ఉన్నంత నువ్వు టెన్షన్ లో పడిపోతావు స్ట్రెస్డ్ అవుట్ అయిపోతావు రివార్డు వచ్చినా రాకున్నా దుఃఖమే రివార్డు దృష్టి వదిలిపెట్టు రివార్డు దృష్టి వదిలిపెట్టేస్తే ఏదైపోతాడో తెలుసునా వీడు బ్రహ్మ అయిపోతాడు అందుకోసం కర్మఫల త్యాగాన్ని అంత గొప్పగా చెప్పారు ఎందుకంటే మనిషికి రివార్డు కావాలి మనిషి ఇప్పుడు ఒక్కటి ఇలా విసిరితే అది పరుగెత్తుకు తీసుకొస్తుంది ఎందుకని అది పరుగెత్తుకు తీసుకొచ్చినప్పుడల్లా వీడు దానికి చేకమిటో వివరిస్తాడు దానికి ఏదో తినే పదార్థం వివరిస్తాడు దానికి రివార్డు ఇస్తాడు అందుకోసం పరిగెత్తులు తీసుకొస్తుంది ఏదో చెప్పారు దృష్టి మనిషి అంతకంటే బెటర్ ఏమి కాదు వీడికి రివార్డు కావాలి ఆ రివార్డు కావాలని అనుకుంటున్నంతసేపు వీడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడు కాదు అందుకనే ముందు రివార్డు దృష్టిని విడిచి పెడితేనే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది నిష్కామంగా కామనా కృష్ణ లేకుండా ఫలతృష్ణ లేకుండా పని చేయడం అనేది అభ్యాసం చేయాలి అందుకోసం అలా చెప్పాలి దాన్ని కూడా రివార్డు లేకుండా పని మేము ఎలా చేస్తామో అని దాన్ని కూడా డిశ్చార్జ్ చేసేసి దాన్ని కూడా పక్కదారి పట్టించేస్తే ఇంకా మనం ఏం అసలు ఈ కర్మ కర్మఫలము దీని మీద నేను ట్రేత ఇదొకటి తయారు చేశాను అది భవిష్యత్తులో ఎప్పుడో బయట పడుతుంది దాంట్లో దీన్ని చాలా కూలంకషంగా చర్చించడం అనే ఒక ప్రయత్నం జరిగింది కమటై మెట్రీల్ కమ్అట్ సో ఇంగ్లీష్ లో ఉంది చూద్దాము సో కనుక అభయం ఇక్కడ ప్రయోజనమే ఉండదు బ్రహ్మోపదేశానికి ప్రయోజనమే ఉండదు అభయం హిమై బ్రహ్మ భగవతి వీడు బ్రహ్మ అవుతాడు ఏం బ్రహ్మ అవుతాడు అభయ బ్రహ్మ అవుతాడు అంతకు ముందు వాడు అభయ బ్రహ్మగానే అయి ఉన్నాడు ఇది కదాపత్తి శ్రవణాత్ త అవుతాడండి తి ఉన్నాడు తత్ అవుతాడు సంపత్తి లేదు ఇక్కడ తదాపత్తియే గలదు సంపత్తి చేదాపత్తి సంపత్తి అనుకోండి అహం బ్రహ్మాస్మి ఉపాసన అనుకోండి మీరు మీరుగానే ఉంటారు బ్రహ్మం బ్రహ్మగానే ఉంటారు వెళ్ళి బ్రహ్మ అయిపోవడం అనేది ఉండదు సంపత్తిలో బ్రహ్మభావం అనేది ఉండదు సంపత్తిలో సదాపత్తి ఉండదు మీరు రాము మీరు ఇంద్రుడికి పూజ చేశారనుకోండి మీరు ఇంద్రుడు అయిపోరు విష్ణువు పూజ చేస్తే విష్ణు అయిపోరు కృష్ణుడికి పూజ చేస్తే కృష్ణుడు అయిపోరు సంపత్తే ఉంటుండే సదాపత్తి ఉండదు కానీ బ్రహ్మజ్ఞానమునందు సదాపత్తి ఉన్నది కాబట్టి సంపత్తి కాదు నహి అన్యస్థ అన్యభావ ఉపపద్యతే బ్రహ్మ కానివాడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకునే సంపదుపాసన చేసి బ్రహ్మగును అనేది చాలా తప్పు మాట ఎందుకంటే బ్రహ్మ కానివాడు తలబిందులుగా తపస్సు చేసినా అహం బ్రహ్మాస్మీ అని కూడా వాడు బ్రహ్మవుడు అన్యము అన్యము అవ్వదు అది ఆ బ్రహ్మ కంటే భిన్నంగా లేనివాడు ఆ సంగతి తెలియక నేను అబ్రహ్మను అనుకున్నవాడు ఆ సంగతి తెలుసుకుని బ్రహ్మనవ్వడం మాత్రమే సంభవమమును కాబట్టి అహం బ్రహ్మస్ అనే వచనమును ఉపాసన రూపంగా ఇదంతా కూడా ప్రభాకరమత ఖండన ఇది ఆల్ ఆఫ్ దిస్ దిస్ ప్రభాకరమత ఖండనము ఉపాసనగా చెప్పేటువంటి ప్రయత్నము తప్పు మాత్రమే ఈ జ్ఞానము వలన మీరు మోక్షము పొందవచ్చు చాలా ప్రాక్టికల్ కూడా ఆ బ్రహ్మస్మి అని అనానిమస్ బ్రహ్మ అంటే అన్నోన్ అన్ అన్నోయబుల్ దీ అనానిమస్ ఆ ఎనానిమస్ రూపంగా వీడు నేచి ఉన్నట్లయితే తన హీ కమ్స్ ఇన్ టు టచ్ విత్ Amen.